అతని మీద అక్కడ పౌర్ణమి ఆహ్లాదం ఓ గంతులు వేయడం ఇవేం లేవురా బాబు ఇవన్నీ నువ్వు అనుకోవడంలో ఉంది మధ్యలో వచ్చిన మనసులో ఉంది ఈ గోళంతా కూడా యథార్థ దర్శనం ఉన్నటువంటి వాడికి ఏమి లేదు ఏమి ఎర్రి లేదు వాడికి అసలైనటువంటి స్వరూప జ్ఞానంలో ఉన్నవాడికి ఏం లేదు ఏం కనపడం ఎందుకని దృశ్యవత్ ఏ దృశ్యం తన నశ్యం కదా వాడి కనపడదా కనపడింది కనపడితే వాడు ఏమనుకున్నాడు వెంటనే దృశ్యం తస్యం కదా అరే ఊహ గదా ఇది అనుకోవడం కదా అందులో ఏముందండి బాబు అందులో ఏమీ లేనేలేదు ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది అని నా కారో క్లాస్ లో ఉపమానం చెప్పింది చంద్రబింబం వలె ఉండమేమి ఈ వలె ఉపమానోపమేయముల చేత చెప్పే ఉపమా అలంకారంలోనే ఉంది సమస్య మానవ జీవితం అంతా సాపేక్షం నిర్ణయంతో తగాదాలు వస్తాయి అనమాట అన్ని అసలు దేనిని దేనితో పోల్చినా కూడా దాని యొక్క స్వకీయము పరకీయమైపోదు మరి పోల్చకుండా ఎలా చెప్తారండి అదేనయ్యా బాబు వేదాంతం అంటే వేదాంతంలో ఉన్న విషయం ఏమిటంటే దేనిని దేనితో పోల్చకుండానే చెప్తారు నిరపేక్ష పద్ధతిలోనే చెప్తారు స్వధర్మంగా చెప్తారు స్వకీయంగా చెప్తారు అంతేగాని పోల్చి చెప్పరు కానీ పోలికలు ఉపమానాలని ఎలా వేస్తారయ్యా అంటే నీవు విరమించే పద్ధతిలోకి వేస్తా నీ స్వస్థానంలోకి విరమించేట్టుగా వేస్తా నీ స్వరూప జ్ఞానంలో ఉండేట్టుగా చేస్తా ఉపమాలంకారాలను విసి వీళ్ళు విస్తృతంగా అసలు ఎవరు వాడరు కానీ వీడు ఎప్పుడు ఎటువైపు మరుస్త మరలుస్తాడు నిన్ను నీ మరపును పోగొట్టి నీ ఎరుకను నీకు తెలియజేస్తాడు ఇది సరైన పద్ధతి ఇలా చూడటాన్ని నేర్చుకోవాలి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు బయట కనబడుతున్న జగత్తు దృశ్యము జ్ఞానేంద్రియములకు దృశ్యము అని జ్ఞానేంద్రియాలకు విని చూడు తిని చూడు కని చూడు పట్టుకుని చూడు అన్ని చూడటమే ఆంతరిక జగత్తు అది దృశ్యం మనసు అక్కడ ఈ ఆంతరిక జగత్తును ఎవరు కల్పించారు మనసే కల్పించింది ఆ బాహ్య జగత్తుని ఎవరు కల్పించారు అది మనసే కల్పించింది మనసుకి దృశ్యం ఎవరు మనసే నాకు దృశ్యం రాబాబు నేను ఆత్మస్వరూపు నేను ద్రష్టను నేను దృక్స్వరూపుడను ఇంకా పరమన్న స్థితిలోంచి చూశాను అనుకోండి అప్పుడెవరు నేను దృక్స్వరూపుడు ద్రష్టను కూడా కాదు అంటే దృశ్యాన్ని చూస్తూ ఉన్నంతసేపే ద్రష్ట ఉన్నాడనేటటువంటి మెలిక కూడా నాకు నేను నేనుగా ఉన్నా తాను తానుగా ఉన్నాడు అవస్థాత్రయమనే దృశ్యమే లేదు ఈ ఆంతరిక జగత్తు బాహ్య జగత్తి ఏమిటి అసలు అవస్థాత్రయమనే దృశ్యమే లేని వాడెవడో తుర్యరిష్ఠుడెవడో వాడు దృక్స్వరూపుడు వాడి లక్ష్యం ఏమిటి దృగ్గ రహితం వాడి లక్ష్యం కైవల్యం లక్ష్యం దృక్ అక్కడ బంధం ఇప్పుడు దృశ్యం బంధం దగ్గరున్నామా ద్రష్ట అనే బంధం దగ్గరున్నామా దృక్ అనే బంధం దగ్గర ఉన్నామా దృశ్యం అనే బంధం అనుకోండి అప్పుడు ఇంద్రియజయం ద్రష్ట అన్న బంధంలో లో విడుదలయ్యావు అనుకోండి బ్రహ్మనిష్ణ దృక్ అనే బంధంలో నుంచి విడుదలయ్యావు అనుకోండి జన్మరాయి కైవల్యం ఇది జాగ్రత్తగా స్థితి నుంచి చూడాలి కొండ మీద దేవుడు వలె చూడాలి మనకి దేవుడు అంటే కొండ మీద కాదు విశ్వపురుషుడు విశ్వమయుడు కృతికా నక్షత్రం ఆ విశ్వపురుషుని యొక్క ఆజ్ఞాచక్ర స్థానంలో ఉంటుంది అలా సూచించారు మనకి మన యొక్క ఇరవై నక్షత్రాలు కూడా ఆ ఇరవై నక్షత్రాలు ఆ నక్షత్ర సంఘాలవి అవి ఒక్క నక్షత్రాలు కావు అవి అవన్నీ వాటి పరిధిలో ఉన్నటువంటి విశ్వాలవి అనంతకోటి విశ్వాలవి నెబులాలు అవి గట్టిగా మాట్లాడితే అంటే ఇలాంటి గెలాక్సీలు బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి అందులో కృతిగా నక్షత్రం అంటే ఒక నక్షత్రం అనుకోకూడదు కొన్ని బిలియన్ గెలాక్సీల సమూహం అది అలాంటి బిలియన్ గెలాక్సీల సమూహాలు ఒక ఇరవై గుర్తించాం మనం వాటికి పేర్లు పెట్టాం పేర్లు పెట్టి ఆ ఆ గెలాక్సీల సమూహాలతో విశ్వ పురుషుడు తయారై ఉన్నాడయ్యా అట్టి విశ్వపురుష దర్శనాన్ని పొందవయ్యా అన్నా దాన్ని విశ్వరూప దర్శనం అన్నా అందుకని విశ్వరూప సందర్శన యోగం అని పేరు పెట్టాడు ఆయన అక్కడ అందుకని అందులో అందులో ఒక్కచోటే అంటాడు ఏమంటాడు ఏ ధామ పరమమ్మమ్మా నా ధామం ఒకటి ఉంది పరమమ్మమ్మ పరము అనేదే నా ధామం నువ్వు దేనికి పరమైనా లెక్క ఆ పరము అన్నప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాడు పురుషోత్తము ఉత్తమ పురుషుడు ఆయన ఆయన ఎక్కడ ఇప్పుడు ఆ విశ్వమే తానుగా ఉన్నాడు విశ్వాధారి విశ్వధారి సర్వాధారి సర్వధారి అట్టి విశ్వపురుషుడు ఇక్కడ ఉండాలి తెలివి ఎప్పుడు కూడా ఈ తెలివి నీకు ఎప్పుడు లభిస్తుంది మరి అలా ఎప్పుడు ఉంటావు చాలా జాగ్రత్తగా గమనించారు అలా కదలకుండా ఉండాలి గదిలేవాడిగా ఉండకూడదు దృశ్యవారితం మత్తం జీవితం మొత్తాన్ని కలిపి శంకర భగవద్పాదులు ఇదంతా ఏమిటయ్యా దృశ్యవారితం అన్నారంటే